సమాన్ అస్మదాచార్యపే గురు పరపరాయన్ ఆ నమస్కృతరం చైవరో దేవీ సరస్వతీన్ వ్యాసం తపోజయముదీరయే ఓ ఆప్యాయన్ మమా ుస్మసోబలంద్రియాణ సర్వాణి సర్వ్రహోపనిషదన్ నాహం బ్రహ్మ నిరాకరయా బ్రహ్మ నిరాకరోత్రాకరణమ నిరాకరణం నేస్తూ తదాత్మని నిరేయపనిషత్సు ధర్మాయన్ సు ం శాంతిశ్యాంశా యథా సోమ్య ఖనికృంతనెనాం కాయసం విజ్ఞాతము సార్ వాచారంభణ వికారో నామేదం తృష్ణాయసమిత్యం ఆదేశో భగవీ ఈ విధంగా అనేక దృష్టాంతాలు చెప్పి మన హృదయములలో దృఢముగా నాటుకుని ఉండే ఏ నామరూప బుద్ధి కలదో ఆ బుద్ధి నుంచి మనిషి ఎదిగిట్లా చేసే ప్రయత్నం అక్కడ చేయలేదు కార్యబుద్ధి కారణ సో ఇది చాలా ప్రధానమైనటువంటి వివేకం మన జీవితం అంతా కార్యబుద్ధిలో గడిచిపోతుంది సో మనం అంతేకనే మనకి జగత్తు మనకి జగత్తు తెలుసు అని మనం అనుకుంటాం తప్పిస్తే వాస్తవంలో మనకి జగత్తు తెలియదు ఎందుకంటే మనం ఎంతసేపు జగత్తుని కార్యబుద్ధితో చూస్తాం అంటే ఇంద్రియములతో ఇంద్రియముల చేత గ్రహింపబడే నామరూపాలు మనస్సు ఆ నామరూప ఆ ఇంద్రియాలు తీసుకొచ్చే సమాచారాన్ని మనస్సు తనకుండే సంస్కారాలను బట్టి అంచనా వేస్తుంది అలాగంటుంది మన బుద్ధి చిన్న పిల్లవాడు మొట్టమొదటిసారి సముద్రం చూసిచ్చాడు విశాఖపట్నం వెళ్ళి బీచ్ ఒక్కడికి వెళ్ళి సముద్రం చూసిచ్చాడు నేను అడిగాను సముద్రం ఎలా ఉన్నాను ఎన్ని పిల్లలు అంటే ఆ పిల్లవాడి దృష్టిలో సముద్రాన్ని అలాగే వర్ణించకండి ఇంకంతకంటే వర్ణించలేదు ఎందుకంటే అతను చూశాడు కంటితో చూశాడు మనస్సుతో అంచనా ఏ మనస్సుతో అంచనా వేస్తాడు తనకున్న మనస్సుతో అంచనా వేస్తాడు కాబట్టి ఆ పొరపాటుకుండే సంస్కారాన్ని బట్టి అతను అంచనా వేసి చెప్తాడు మనకున్న జగత్తు యొక్క దృష్టి కూడా అంటే మన ఎంతసేపు కూడా అత్యంత పరిచ్ఛిన్నమైనట్లు అత్యంతమో అల్పమైనటువంటి బుద్ధితోటి మనం జగత్తును దర్శిస్తాం నిజానికి జగత్త యొక్క యథార్థ స్వరూపం మనకు తెలియదు మనం ఏదైతే జగత్తులో ఉందని అనుకుంటామో అది ఏది జగత్తును లేకపోతే ఉన్నట్టు కనపడేదా తర్వాత మనం ఏం చేస్తామంటే ముఖ్యంగా ఈ మానవీయ సంబంధాలు ఉంటాయి జనం రిలేషన్షిప్స్ అదంతా కూడా నామరూపాలు తప్ప మరేవి సో అల్లుడు కోమలు అత్త మా అమ్మ బ్రదరు తమ్ముడు తర్వాత బావి మరిగి దెబ్బలాట్లు పొట్లాట్లు వీధి వాడు ఇదంతా తప్ప ఈ మొత్తం రాగ ప్రపంచంలో వాస్తవికత జీరో పర్సెంట్ అసలు ఏమి నయా పైసంత రూపాయలు నయా పైసంత వాస్తవికత లేదు అయితే దురదృష్టం ఏంటంటే మన జీవితం అంతా ఆ సంసారంలోనే గడిపి మనకి జగత్ అనేది ఆ రంగుల కళ్ళగోళ్లంచే కనపడుతుంది పచ్చకాండల వారికి జగత్ అంతా పచ్చగా కనపడి పెట్టుగానే ఒక ఆయన నన్ను స్వామికి మీకు శీతలాదేవి తెలిసాలండి అంటే నేనున్నాను ఏమని చెప్పాలి సమాసం తెలిసినందు తెలియదని చెప్పాల నేను వేదాంత శాస్త్రంలో ఓ చోట జరిగింది కనుక చెప్పినట్లయితే ఆయన మనస్సు కష్టపెట్టుకుంటాను ఎందుకంటే నేనేమని జరిగానంటే యాదృశి శీతలారేవి తాదృశో వాహనఃరహ అని జరిగారు మనం దాని అర్థం ఏంటంటే ఇప్పుడు యక్షాను రూపం బలిహీన న్యాయం ఒకటి దాని భాష్యాల్లో తరచుగా పోటీ చేస్తారు బలిహీనంటే నైవేద్యం నైవేద్యం ఎలా ఉంటుంది ఏది నైవేద్యం పెడతారు అంటే యక్షాధ రూపీ యక్షార్థ దేవుడు దేవుడికి ఆ దేవుడి యొక్క రూపం ఏదైతే ఉంటుందో దానికి తగ్గ నైవేద్యం పెడతారు కాబట్టి ఏం నైవేద్యం పెడుతున్నారు అన్నది ఆ దేవుడి మీద కాబట్టి ఇప్పుడు గణేష్ మహారాజు అనుకోండి ఏ నైవేద్యం పెడతారు మోదు మోదకము వైద్యం పెడతారు యక్షాను రూపో గణేష్ మహారాజుకి చాక నైవేద్యం పెట్టకూడదు నైవేద్యం రూపే అభిద్యాలు సో మనుషులు గట్టి ఇప్పుడు ఏ వ్యక్తి మీరు ఆహారం పెట్టపరచుకున్నారనుకోండి అప్పుడు చిన్న పట్ల కట్టి ఏం కొట్టుకు వెళ్తున్నారంటే ఏనుక్కు పెట్టాలని కొట్టుకెళ్తున్నారంటే న్యాయమే అలా యక్షాన రూపం బి దేవుడికి కూడా యక్ష దేవుడు దేవుడికి తగ్గ నైవేద్యం పెట్టాలి అలాగే దేవుడికి తగ్గ వాహనం ఉంటుంది యాదృశీ శీతలాదేవి తాదృశ్యం వాహనఖర శీతలాదేవి ఎలాంటిదో ఆవిడ వాహనం అలాంటిది వాహనం గాడిదే వాహన ఇది లేదన్నా ఆయన శీతలాదేవి యొక్క దేవాలయం నిర్మాణం చేసే ప్రయత్నం కూడా ఆయన ఉంది ఎందుకండి ఈ శీతలాదేవి దేవాలయం ఎందుకండి ఏదో కొన్ని లలితాదేవి దేవాలయము లేకపోతే రాధా దేవాలయము ఏదో ఇలాంటి ప్రసిద్ధమే లేదా కట్టచ్చు అంటే లోకంలో అన్ని దేవాలయాలు ఉన్నాయి కానీ శీతలాదేవికి లేదు దేవాలయం అందుకోసం సో నామ నామ బుద్ధి నామరూపాత్మకమైన బుద్ధి మిగతా దేవాలయాలు ఉన్నాయి కానీ ఎలా ఉండాలి దృష్టికోణం ఎలా ఉండాలంటే ఈ బస్తీ ఉంది ఈ బస్తీలో సరైన దేవాలయం లేదు దాంతో ఇద్దరు నీరు వచ్చేసి ఈ బస్తీలో వాళ్ళందరినీ కూడా కన్వర్ట్ చేసి ప్రయత్నం చేస్తున్నారు మనం ఇక్కడ ఒక రామాలయం నిలబెట్టినట్లయితే ఆ రాముని యొక్క నామాన్ని ఇంకా పవర్ ఉంది ఆ బస్తీలో వాళ్ళందరూ మన ధర్మంలో ఉంటారు దానివల్ల మన దేశానికి క్షేమం మన సమాజానికి క్షేమం అని ఆలోచిస్తాం అదే ఆలోచించాల్సిన పద్ధతి అంతేగాని శీతలాదేవికి దేవాలయం లేదు కాబట్టి ఇప్పుడు నెలకంట మధ్యలో ఇవి ఉన్న దశ దేవాలయాలు ఉన్నాయి చెప్తేము దాని మధ్యలో ఇప్పుడు శీతలాదేవి ఆలయం నిలబెడతాము ఇప్పుడు ఈ అక్కడ ఆయన తన యొక్క అహంకారాన్ని ప్రకటిస్తున్నారు ప్రకటిస్తే అంతకంటే మరేం కాదు వాటికి ఈస్ బిల్డింగ్ ఈజ్ హీస్ బిల్డింగ్ హిజ్ ఓన్ ఈగో నథింగ్ మోర్ డౌన్ దాని ఇదంటే అహంకారము అంటే ఒక దురహంకారం అన్న అభిప్రాయం కాదు మనస్సులో ఆ వ్యక్తిత్వంలో ఆ నామరూప బుద్ధి విడి ఉన్నది ఆ నామరూప బుద్ధిని ఆయన ప్రాజెక్ట్ చేసి దానికి ఒక సిమెంటు ఇటకలతో ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను అంటే తత్వాన్ని మీరు తెలుసుకోండి అని చెప్పినట్లయితే హీస్ నాట్ విల్లింగ్ హీ మే నాట్ బి విల్లింగ్ టు అంటర్స్టాండ్ సో మనిషి కార్య బాగా కూడుకుపోయి ఉంటుంది ఆ నుంచి మనిషిని కారణ బుద్ధి వైపు నడిపిస్తే గానీ నేర్చుకోరు సో ఆ విధంగా ఈ శ్వేతకేతువుకి కారణ బుద్ధి నేర్పడం కోసం దృఢ ప్రతీత్య సంచారు శంకరులు దృఢంగా కారణ బుద్ధిని నేర్పడం కోసం ఈ విధంగా అనేక దృష్టాంతాలు ఇచ్చారు కాబట్టి మనం కూడా జీవితంలో ఎప్పటికీ కార్యబుద్ధిని పక్కన పెట్టడం అలవాటు చేసుకోవాలి ఎవరని మనం పర్టికులర్ గా డిఫైన్ చేయడం కాకుండా మనిషి వస్తున్నాడు అనుకోండి వారు ఏ కులం ఏ వర్గం అలా మొదలుగుతామనుకోండి ఏదో కారణబుద్ధి అంటారు మనవ మాతృడు ఆత్మస్వరూపుడు ఈశ్వరుని యొక్క ఒక ప్రకట రూపము ఆ యాంగిల్లో మాట్లాడారనుకోండి కారణబుద్ధి అంటారు కనుక ఆ కారణబుద్ధి బాగా అలవాటు చేసుకోవటం కోసం అనేక దృష్టాంతాలు ఇచ్చారు ఇప్పుడు ఇంకా దార్శాంతికం వైపు పది అక్కడ వాక్యం మూడో దృష్టాంతం ఇచ్చిన తర్వాత ఏమనుందంటే ఏం శూన్య ఆదేశో భవతి సో ఈ మూడు దృష్టాంతాల్లో ఎలాగైతే కారణము కంటే భిన్నంగా కార్యము లేదు ఆ విధంగానే ఆ జగత్తుకి సంబంధించి కూడా అటువంటి ఉపదేశమే కలదు కాబట్టి కారణజ్ఞానం వల్ల సకల కార్యజ్ఞానము సంభవమే కారణాన్ని తెలుసుకుంటే కార్యములనన్నింటినీ తెలుసుకున్నట్లే ఎందుకంటే కార్యములు కారణము కంటే ఏనాడు భిన్నంగా లేవు గనుక కాబట్టి ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం ఒక్కటి తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్లే ఇప్పుడు ఆ సర్వము ఆ ఏకము యొక్క కావ్యము అయిన సందర్భంలో కాబట్టి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో ఏక విజ్ఞానం సర్వ విజ్ఞానం సంభవతి ఒక్కటి తెలుసుకుంటే అన్ని తెలుసుకోవటము సంభవమే ఒక గివన్ సిచ్యువేషన్ లో ఏటా సిచ్యువేషన్ ఆ ఏకము కారణమై ఉండాలి ఆ సర్వము కావ్యము అయి ఉండాలి అటువంటి అప్పుడు కారణ భావం కనుక ఉంటే ఏక విజ్ఞాన సర్వనం సంభవమే ఏం స ఆదేశోవ అని ఆ వాక్యాన్ని కథమీ భాష్యం ఏం సోమ్యాం స ఆదేశ్యోమయోక్వతివతి పితరి ఆహేతర అది సర్వాటి మంత్రానికి అవతారీ దేదా ఇదంతా ఇక్కడ అంతా సమాసం ఇదంతా సమాసనం చేసేది లేదు ఇంకా చంద ఒక్కటే చేశారని మీద విధించాలి ఆవిడ ఫుల్ స్టార్ పెట్టి తర్వాత ముఖంతరానికి అవతారికలో వెయ్యాలి దాన్ని నాకు అలా అనిపించింది సో సో హే సౌమ్య హే ప్రియ ఏవం స ఆదేశారు తప్పు చేసినప్పుడు మనము ఆ వ్యక్తి యొక్క అహమ్ముని దెబ్బ కొట్టకూడదు తప్పు అవగాహనలో దోషం ఉన్నప్పుడు అహమ్ముని దెబ్బ మర్యాదగా చెప్పాలి కాబట్టి హే సోమ్య నీకు తెలియపోయినా పర్వాలేదు తెలుసుకుంటావు భవిష్యత్తులో ప్రేమగానే సంబోధిస్తాను తప్పిస్తే నీకు ఈ మాత్రం తెలియదా మూర్ఖుల్లో ఉన్నవే అని అందం సో హే సౌమ్య ఏవం స ఆదేశము ఉపదేశం ఏది ఏక విజ్ఞానం సర్వ విజ్ఞానం అని నేను ఉపదేశం గురించి చెప్పానే ఆ ఉపదేశం కూడా ఈ ఉంటుంది కారణ జ్ఞానం చేత కార్యజ్ఞానము దాంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది కారణజ్ఞానంలో కార్యజ్ఞానం ఇంక్లూడ్ అయిపోతుంది కారణ జ్ఞానం పొందితే ఇంత కార్యజ్ఞానాన్ని పొందనక్కట్లా అది ఆ విధంగా ఉంటుంది ఆ ఉపదేశము కాబట్టి ఇప్పుడు చెప్పు నువ్వు అటువంటి ఉపదేశం మీ గురువు గారి దగ్గర పొంది ఉన్నావా అని మళ్ళీ మొదటికొచ్చాం ప్రశ్నకి ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి సమాధానం ఇంకా రాలేదు ఆ ప్రశ్నే అసలు మీ మీనింగ్ ఫుల్ క్వశ్చన్ అవునా కాదా అని శంకలు పడిపోయి ఎస్ ఇట్ ఈస్ అ కరెక్ట్ క్వశ్చన్ అని డిసైడ్ చేసుకుని మళ్ళీ వెనకొచ్చారు ఇప్పుడు ఆ తర్వాత మంత్రానికి అవతారిక అవతారిక ఏమన్నంటే ఇతవతి పితరి ఆహ ఇతర పితరి అంటే తండ్రి సప్తవి సతిశప్తమి సతిశప్తం పితరి అంటే తండ్రి ఇది ఉక్తవతి ఈ విధముగా పలుకగా ఇతర అంటే ఇతరుడు ఇతరుడు కొడుకు శ్వేతకేతం రెండో వాడిది అదర్ అక్కడ ఉన్నవాళ్ళు ఇద్దరే కదా ఆ శ్వేతకేతు ఆహా ఇది పలుకుతున్నాడు మంత్రం వై నూనం భగవంత ఏతదవేదిత్యన్ కథం మే నావ్య భగవాంస్ కద్రవీ తోమ్యేతుచ షష్టాధ్యాయస్ ప్రథమ ఖండ మొదటి ఖండ పూర్తయింది షష్టాధ్యాయంలో మొదటి ఖండ ఈ మంత్రంతో పూర్తయింది షష్టాధ్యాయం పెద్దది ఏం కాదు కేవలము ఆ పదహారు ఖండలు ఉన్నాయి ఇది మొదటి ఖండ పూర్తయింది మనం పదహారు ఖండాలు పూర్తి చేస్తే షష్టాధ్యాయం అయిపోతుంది అంత ఇంత పెద్దదేం కాదు పాసిబుల్ మనం కొంచెం శ్రద్ధగా దాన్ని పరిస్థితి చేసినట్లయితే ఇతన్ కంప్లీట్ శ్రద్ధ అంటే ఏంటి నేను మినిమం బయటకు వెళ్లాల్సి ఉంటుంది అంతేకాదు శ్రద్ద అంటే నేను అసమానం పాల్పోకూడదు నేను ఐదు రూపాయలు మై లెవెల్ బస్ ఇక్కడే ఉండటానికి ఇదిగే తిరగటం నాకు ఇష్టం ఉండదు సో ఎప్పుడు వెళ్ళినా తప్పనిసరి మీద వెళ్ళటమే ఖాళీ చేసుకుని తప్పనిసరి మీద వెళ్ళటమే అది ఎంత వీలు పడితే అంత తొందరగా వచ్చేసేటం తప్ప కానీ మరి తప్పదు కొంత ఎక్కువ కొంత కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుంది మీ తరఫు నుంచి ఆ విధంగా క్లాసెస్ ఏవైతే నష్టపోతామో ఆ నష్టపోయిన క్లాసుల్ని మనం కాంపెన్సేట్ చేసుకుంటూ మీరు సహకరించాల్సి ఉంది మీ పనులన్నీ కూడా పక్కన పెట్టుకుని కాంపెన్సేట్ చేసు అయ్యేవి నూపనిషత్తు క్లాసెస్ ఏంటండి మీరు అన్నారనుకోండి అలాగే తగ్గించుకొచ్చు ఏం పర్వాలేదు కానీ ఇది మాత్రం అలాగే సాగుతూ ఉంటుంది తేమ అది సమాచారం ఏం పర్వాలేదు సో మంత్రం ఏంటంటే నవై నూనం భగవంతస్థేది షుహ్ మొత్తానికి ఇతను ఆ ఉపదేశం లేదు ఇతని దగ్గర అటువంటి ఉపదేశం ఇతనే తీసుకోలేదు అటువంటి ఆదేశం నువ్వు పొందేవా అంటే నేను పొందలేదు చెప్తున్నాను ఇప్పుడు అటువంటి ఉపదేశాన్ని ఇతను పొందలేదు దానికి రెండు కారణాలు ఉండొచ్చు ఒకటి విద్యార్థి వైపు నుంచి లోపాలు ఉండటం ఇతను నేర్చుకోకపోయి ఉండొచ్చు అయితే అసలు గురువు గారిని చెప్పుకుండకపోవచ్చు ఇతను గురువు గారి మీద నెట్టేస్తున్నాడు అది కరెక్టే కూడా తప్పేం ఈ సందర్భంలో మా గురువు గారు చెప్పలేదు గురుగారు ఎందుకు చెప్పుకుంటారు పన్నెండు సంవత్సరాలు శ్రద్ధగా అధ్యయనం చేసిన విద్యార్థికి ఇంత ప్రధానమైన ఉపదేశం చెప్పకపోవడం అనేది ఎందుకుంటుంది దాచిపెడతారా అలాంటి వారు దాటి కొంతమంది దాచిపెడుతూ ఉంటారు కొన్ని అన్ని విషయాలు చెప్పరు ఈ దాచిపెట్టడం అనే లక్షణం పూర్వం ఉండేది శాస్త్ర పండితులకు ఉండేది ఈ మోడర్న్ టైమ్స్ లో ఈ సబ్జెన్ సిటీ వాళ్ళకే ఉంది ఈ నెస్రాలజీ ఈ యూరాలజీ స్పెషల్ సబ్జెక్ట్ హార్ట్ సబ్జన్మో ఈ అసిస్టెంట్ అసిస్టెంట్ అంటే వాడు ఎంఎస్ పసం ఇంటర్నేషనల్ అన్ని అయ్యి పది ఏళ్ళ నుంచి పంతొమ్మిది ఏళ్ళ నుంచి ఈ గో సర్జన్ ఈ హిగోన్ రైట్ కానీ అప్పుడే సర్వీస్ మొదలుపెట్టినటువంటి సర్జన్ అతను అసిస్టెంట్ గా ఉంటాడు ప్రొఫెసర్ ఆ ప్రొఫెసర్ పెద్ద పెద్ద సర్జరీస్ అన్ని తనీ చేస్తాడు యంగ్ మ్యాన్ టే చేంగ్ మ్యాన్ డిగ్రీకి రాను ఆ యంగ్ అనుభవం రాకుండా అడ్డుపడతాం ఎందుకంటే తనతో సమానమైన వాడు ఈ విధమైన కంప్లైంట్స్ చాలా మంది ఎరింగ్ సజ్జన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా కొంత దాచిపెట్టి చెప్పడం లక్షణం ఉంది పూర్వ వాళ్ళ పక్క పండితులు వ్యాకరణ పండితులు ఇలాంటివి చేస్తూ ఉంటారు అంతా చెప్పారు కొంత అట్టగ్గుంటారు ఎందుకంటే అంతా చెప్పేస్తే ఇంకా ఈక్వ అవుతుంటుంది అటువంటి పిచ్చి కొంతమందికి ఉంటే ఉండొచ్చు కానీ అలాగే చేత న్యాయం కాదు సద్గురువు యొక్క లక్షణం కాదు కాబట్టి ఈ శ్వేతకేతం చదువుకున్న గురువు సద్గురువు అయింది కాబట్టి ఆయన దాచిపెట్టి ఉంటాడని నేను అనుకోను మరి దాన్ని ఇంకేమిటి మిగిలింది ఆయటేది అంటే ఈ ఆదేశం ఇటువంటి ఉపదేశం ఆయనకి తెలిసి ఉండదు ఆయనకి తెలియదు మా గురువు గారికి ఉపదేశం తెలియదు మీరు మీ గురువు గారికి తెలియదు తెలుసు తెలుసు నేను ఆయనతో పన్నెండేళ్ళు నుండి వచ్చాను ఆయనకు తెలియదో నాకు తెలియకుండా ఈ ఉపదేశం ఆయనకి తెలియదు భగవంత అంటే పూర్వీలైన మా గురువు తే తే భగవంత ఆ గురువు మేనం నిశ్చయముగా ఏత నవై అదే దిశ ఈ ఉపదేశాన్ని ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం అదే ఉపదేశం అలా గుర్తుపెట్టుకోవచ్చు ఏక విజ్ఞానైనా సర్వ విజ్ఞానం ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టు అదే కంగిటి ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టు ఇంకా అసలు మాట దరిదాపుల్లో ఉండదు అటు అటువంటి ఒక విలక్షణమైన విద్భూరమైన ఉపదేశం చాలా వింత ఉపదేశం అది మా గురువు గారికి నిశ్చయంగా తెలియదు ఎందుకు అలా ఎలా చెప్పగలవు ఏతట అవే విషయం కథమే నావక్ష్యం ఇది ఇంకా నేను అలా అలా నేను ఖచ్చితంగా బలబుద్ధి చెప్పగలను ఎందుకంటే ఒకవేళ ఆయనకే కనుక ఇది తెలిసి ఉంటే ఈ ప్రయోగాన్ని మీరు గమనించండి ఋంగ్ అంటారు లృంగ్ ఒక క్రియ జరిగినప్పుడు వాడక దాన్ని క్రియాధిపత్తి అంటే క్రియ జరగకుండా ఏదో ఆటంకాలు వచ్చేసిన సందర్భంలో ఋంగ్ అనే లకారాన్ని వాడతారు వేక స్టూడెంట్స్ ఇక్కడ రుణ్ వచ్చింది సో మీకు భూధాత్వంకు రుణ్ ఏముంటుంది అభవిష్యభవిష్యం అభవిష్య ఆడరు పడదు ఏదైనా ఒక పని అయింది అనుకోండి అప్పుడు రుణ్ వాడతారు పని అవ్వాల్సింది ఆటంకం వచ్చి ఆగిపోయింది అనుకోండి అప్పుడు రుంగు వాడతాం వర్షాలు బాగా పడుంటే పంటలు బాగా పండి ఉండేవి అంటే అర్థం ఏంటన్నమాట పఠసాలు పర్ణలేదు పంటలు పన్నలేదు అదే సమాజం అప్పుడు లృంగు వార్త అలాంటి లృంగే ఏది ఏట అవేదిష్యం ఒకవేళ ఆయనకి ఇదే తెలిసే ఉంటే ఈ ఉపదేశము కథమే నావక్ష్యం అవక్ష్యం అది కూడా లృంగే నాకు చెప్పకుండా ఎందుకుంటారు దాని అర్థం ఏంటంటే ఆయనకు తెలియదు నాకు చెప్పలేదు ఆయనకి తెలుసుంటే తప్పకుండా చెప్పుంది వారు అంటే ఆయనకి తెలియదు నాకు చెప్పలేదు అని అర్థం రెండు వికల్పాలు లేవు తెలియదు చెప్పలేదు అని అన్నాడు అతను అని నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడంటే భగవాన్ స్దేవమే తద్రవీతు ఇది భగవాన్ అంటే పూజ్యులైన మీరే తండ్రి గారి తండ్రి గురువు ఆయన మీరే నాతో ఆ ఉపదేశాన్ని దయచేసి చెప్పవలసింది అంటే తండ్రి ఏమంటాడు ప్రభా సౌమ్య హోవాస సరే నేను అలాగే చెప్తాను ప్రథమ ఖండ నై నూనం భగవంత పూజావంత గౌరవో మే తేతం వస్తు నాిశు నూనం నా ఉంది చూసారా అది గర్భ దగ్గరికి వెళ్ళిపోతుంది అప్పుడు ముందే నాతోటి అక్కడ కనపడ్డప్పటికీ దాని అన్యాయం గర్భ దగ్గర మంత్రంలో కూడా నూనం భగవంతే ఏతత్ నవేదిషు అని అలా చెప్పాల్సి ఉంది సో భగవంత అంటే పూజనీయులైన గురవహ గురువు గారు బహువచనం అంటే అనేక గురువులు అంటారు ఒకే గురువు బహువచనం బహుచనం మర్యాద కోసం సో ఎవరి గురువు మమ మా గురువు పూజనీయులైన ఏకద్భవదుతం వస్తు నావే దిసు ఏ అంటే ఎవరైతే తే ఉక్తం తే అంటే మీ యొక్క ఈ ఉపదేశం మీ అంటే భవదుతం తే ఉపదేశం మీ యొక్క మీ యొక్క ఉపదేశం అంటే ఇప్పుడు మీరు బోధించినటువంటి ఉపదేశం మీరు పాయింట్ అవుట్ చేసిన ఉపదేశం ఏమిటో ఉపదేశము ఏక విజ్ఞానం తరలవుతుంది అటువంటి ఉపదేశము మీరు ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేశారో దాన్ని వారు వస్తు భవదృత్తం వస్తు మీరు చెప్పినటువంటి ఆ విషయమును నా అవేదిషు నీ నాతవంత వారు తెలుసుకోలేదు నిశ్చయము లీవిటీ ఎలాగో ఎందుకలా చెప్పగలం భాష్యం హ్యవేదిష్యం విదిత ఏతద్వస్తు కథం మే గువతే ఈ విధంగా భాష్యకారుల యొక్క మంత్ర వ్యాఖ్యానం ఇలా ఉంటుంది అక్కడ ఉండే పదం చేసిన దానికి మళ్ళీ ఇంకో పదంతో అర్థం చెప్పి దాని మీద వివరణ ఇచ్చి మధ్యలో అర్థం చెప్పడం ఆపి దాని మీద వ్యాఖ్యానం చేసి అలా సాగుతూ ఉంటుంది దాన్ని తెలుగులో పెట్టడం అంటే అది కత్తి మీద సాము అంటే అక్కడ భాష్యకారుల యొక్క హృదయాన్ని మిస్ అవ్వకూడదు ఆ చదివివాడికి భూములు ఆకేసి పెట్టడం కాదు చదివివాడి హృదయానికి అది అవగాహనకి రావాలి చదివివాడు ఉంటే వాడు ఏమీ రాని వాడికి అవగాహనకు రాలేదు ఎంతో కొంత ఎంతో కొంత ప్రయోగాలు ఉంటాయి ఎలాంటి పదాలు ఎంతో కొంత ఉంటాయి అసలే మరీ రోడ్డు మీద మాట్లాడే భాషలో పెట్టడం కుదరదు పెట్టకూడదు కూడా కానీ డిసేం టైం సాధకుడు చదివి తెలుసుకోవడానికి విధంగా దాన్ని తెలియకు తీసుకురావాలి తీసుకొస్తే ఉపయోగపడుతుంది లేకపోతే ఉంటే అక్కడ దానికి ఇక్కడ ధూములు పెట్టేసి ప్రింట్ చేసి పరిస్తే ఏం తెలుస్తుంది ఈ ఉపోద్ఘ్యాటంలో ఎందుకు చెప్పానంటే మన బృహదారం యుగకం పుస్తకం ఆ రకంగా తయారైంది ఇట్ ఈస్ అబౌట్ కుక్క ఈ వాక్యాలు జరుగుతుంటే నాకు బృహదారంకంలో నేను పడ్డపాటులన్నీ తుక్కు వస్తున్నాయి నేను చేసిన పరిశ్రమ అలా అవర్స్ నాట్ అవర్స్ హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ నాట్ ఏ అవర్స్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ జస్ట్ పేర్ ఓవర్ ఆ విధంగా పరిశ్రమ చేసి ఒక రూపం తీసుకొస్తే దాన్ని దాంట్లో ఇంకా లోపాలు కూడా ఉంటే ఉండవు దీనికి పర్సెప్షన్ ఎక్కడికి దానికి ఏదో ఒక లెవెల్ దాకా సో అంత కేర్ఫుల్ గా చేయాల్సి ఉంటుంది ఎనీవే సో ఏ అంటే ఏది అని అర్థం మంత్రంలో ఏటే ముందే ఏటంటే ఏది ఇస్ అని అర్థం హి అవేదిష్యం విదితవంత వారు కనుక ఈ సంగతిని ఈ ఉపదేశాన్ని తెలిసిన వారైతే ఏకద్వస్తు విదితవంత ఎంతసేపటికి దర్పాట్ ఇంటిగ్రేషన్ కనెక్కి కనెక్షన్ ఇస్తూ ఉంటారు ఘర్షికారుల యొక్క శైల్ అలా ఉంటుంది ఈ వస్తువు అంటే ఈ ఉపదేశాన్ని అంటే ఏక విజ్ఞానం అనే ఉపదేశాన్ని బ్రహ్మజ్ఞాన జగజ్ఞానం వచ్చేస్తుంది సో ఆ ఉపదేశాన్ని ఆయన ఆయనకి తెలియదు మా గురువు గారికి తెలియదు ఎందుకంటే తెలుసున్న పక్షంలో కఠమే నా పక్ష్యం నాకెందుకు చెప్పకుండా ఉంటారు అదే నీ స్పెషాలిటీ ఏమిటంటే గుణగతే భక్తాయ అనుగతాయ నేనంటే మహిళం చతుర్థి నేను నా గురించి నాకు తెలుసు నేను సద్గుణాలతో ఆయన దగ్గర నేను గుణవంతుడిగానే ఉన్నాను ఒకప్పుడు తన యొక్క క్వాలిఫికేషన్ చెప్పడానికి వెనుక ఇంటర్వ్యూకి వెళ్లి మొహం పడితే వాళ్ళు సెలెక్ట్ చేయరు సో ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది కాబట్టి పాపం అతను అలా చెప్తున్నాడు నేను సద్గుణంలో గెలవాడను ఆయన ఎడల ఆ గురుకులంలో నేనేమీ పొరపాటుగా ప్రవర్తించలేదు భక్తుడను కూడా ఆయన ఎందుకు ప్రేమతో ఉన్నాను అనుత ఆయనకి నేను అనుసరించుకో సేవ కూడా చేశాను కాబట్టి ఇటువంటి నాకు చెప్పకుండా ఆయన ఉండరు కానీ మరి నాకు చెప్పలేదు ఉపదేశం గురించి ఎప్పుడో మాట వలసకు కూడా ఉండదు అంతే అర్థం ఏమిటి వారి యొక్క దృష్టికి ఇది వచ్చి ఉండదు కాబట్టి నేను అనుకుంటున్నాను తేనా అహం మన్యే తేనా అంటే అందుచేత నేను అనుకుంటున్నాను ఏమని నా విదితవంత ఇది ఆయనకి తెలిసి ఉండదు ఆహా అయితే అలా అనొచ్చా గురువు గారికి మా గురువు గారికి తెలిసి ఉండదు అనొచ్చా అనుకోవచ్చు గురువు గారికి తెలియదు ఏవో ఉంటుంది అందరికీ తెలియాల్సిన అవసరం లేదు మాటలు గురుకోవాలి కానీ ఆ ఇది మా గురువు గారికి తెలియదు మళ్ళా బంధురాలు వేయాల్సిన అవసరం ఏంటి కానీ తన సందర్భం ఉంది అనుకున్నారు శంకర్లు అవాచ్యమీ గు మన గురుకులం ప్రతి ప్రసనభయా ఈ సెంటర్లు యాడ్ చేస్తున్నారు గురూహ నిర్భావం గురువుగారిలో ఉండే వీక్నెస్ నిర్భావం అంటే వీక్నెస్ ప్రతి మనిషికి ఏదో వీక్నెస్ ఉంటుంది మా గురువు కాఫీ తాకపోతే పాఠం చెప్పలేరండి నేను ఉళ్ళో వాళ్ళతో అలా ఏదో ఉంటుంది కంటిదా అయ్యా లేదండి కాఫీ తాకపోయింది కదా పాఠం అలా ఉంటుంది ఒకసారి ఆయన కన్యాశుల్కం చూస్తున్నాను కన్యాశుల్కం అంటే నేను చిన్నప్పుడు నాటకాలు వేసేవాను ఆ నాటకాలు వేసే రోజుల్లో ఒక డైరెక్టర్ ఒక ఆయన ఉండేవారు రాముదేవి శర్మ గారిని ఇప్పుడు లేరు వారి వెంట కూర్చుని ఈ కన్యాశుల్కం నాటకం వేయించాం ఒక నెల రోజులు రిహార్ చూస్తూ ఇది సమాచారం గణపతి నవరాత్రాలకు తయారు చేసి వేయించెప్పుడో అలా బాలకృష్ణమూర్తిలు ఉండిపోయే కన్యాశుల్కం వస్తుంది నేను మన రాజమండ్రి గారు ఆ సౌండ్ నిలబడింది సమన్ నిర్పడిన మనస్సులో సంస్కారం ఉంటే నేనేం చేయను మర్చిపోతే గొడవలేకపోయేది ఆ మనస్సులో ఆ డైలాగ్ లో పడగానే నా గుడ్నెస్ దిస్ ఇస్ దా నాకు తెలిసి గురుదాగా అప్పారావు గారి గ్రంథం అయినా దాన్ని ఇట్ను చెప్పి ఇట్టు దక్తిపెట్టాం అప్పట్లో ఈ క్యారెక్టర్స్ అందరినీ నేను అప్పచెప్పిందే నీ పర్సన్ అప్పు చెప్పు నీ పర్సన్ మధురవాని అప్పు చెప్పు ఆయన మధురవాని కూడా మొదడే చేశాడు సో అందరు పర్సన్ లో అప్పజెప్పుకోవడం మనకు వచ్చి వాళ్ళకి వచ్చిన మనకు వెనకాల నుంచి ప్రాంప్టింగ్ నేనే చేసేవాడి ఆ తెర వెనక కూర్చొని ప్రాంప్టింగ్ చేశాను ఇదంటే మరి మనకు అవన్నీ అలా ఉంటుందా తప్పో గొప్ప నేను రిక్ష తర్వాత నేనన్నాను కన్యాశుల్కం వస్తుందని నేను విన్నాను అది మీరు ఈ టీవీ కట్టానండి వీళ్ళు పెట్టేసి వీళ్ళు టీవీలో రాట్ ఈ లోపల పక్కాయిన వెళ్ళ మా టీవీలో చూడాలని వీళ్ళు కూర్చున్నా కూర్చుని వింటూ ఉంటే గెలిపి స్వామీజీ టీవీ చూస్తారు ఏంటి అది ముక్కు మీద దాని గురించి ఈ దానికి హైలైట్ చేసి పాపం ఆయనకు ఆ ఉపదేశం తెలుగుతూ తెలియకపోతుంది అభ్యర్థి మా గురువు గారికి అది మాత్రం తెలియదండో అని అలా చెప్పచ్చునా చెప్పకూడదు అవాస్యమీ గురూహం అవాది అయినా చెప్పాడు ఎందుకు చెప్పాడు ఆ సందర్భం డిమాండ్ ఎందుకంటే పునః గురుకులం ప్రతి ప్రేషణ భయా గురువు గారికి తెలియదని నిర్ధారణగా నిశ్చయంగా చెప్పకపోతే అయితే మళ్లీ గురుకులానికి తెలుసుకురా అని పంపించే పంపిస్తారు మంత్రి గారు మళ్ళీ అలా చెప్తారనుకోండి కానీ ఇంకో ఏడాది గురుకులంలో ఉండి అదేదో తెలుసుకుందా అని మళ్లీ పంపిస్తే ఇప్పుడే గురుకులం నుంచి ఒళ్ళు హ్యానం చేసుకుని వచ్చాడు మళ్లీ వెళ్ళే ఉద్దేశం లేదు పాపం అంతే మళ్లీ ఎలా చూస్తున్నాం భగవంతుడు అనే భయం తోటి నేను నిశ్చయంగా గురువు గారికి తెలియదు సరే అయితే గురువు గారికి తెలియకపోతే ఇంక వదిలేస్తావా నీకు ఆ జ్ఞానాన్ని పొందాల్సిన అవసరం నీకు లేదా అంటే ఉంది అదేదో మీరే చెప్పండి అని అనుకున్నాను నేను చెప్పడం మీ గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటేనే బాగుంటుంది కదా కాబట్టి నువ్వు వెళ్ళి మీ దగ్గరే చెప్పుకో అని తండ్రి అనర్చు అలా అందంలో సందర్భమని కానీ అలా అంటే మళ్లీ గురుకుల వెళ్లాల్సి వస్తుందని భయం తోటి అయినా తన మనస్సును కూడా దృఢంగా అనిపించింది పాపం అతనికి ఆ భయం ఒకటి ఉంది అందుకోసమే మా గురువు గారికి తెలియదు అనే విషయం వాటికి చెప్పకూడని విషయమైనా కూడా ఆ సందర్భాన్ని ఒకటి చెప్పడు ప్రస్తుతం అత భగవాస్ మే మహ్యం తద్వస్తు సంవజ్ఞాన మే సవీ కథయతు బ్రవీతు అంటే కథయతున్న అర్థం నాకు అత ఇవ్వల భగవాముస్త పూజనీయులైన మీరే నాయన గారు మీరే చెప్పాలి నీ అంటే మహిళ నా పర ఏమిటి తద్వస్తు ఆ వస్తువును ఆ సత్య వస్తువుని గురించి చెప్పాలి ఎటువంటి సత్య వస్తువు ఏమ జ్ఞాతేన మే సర్వజ్ఞత్వం శ్యాత్ ఏమ జ్ఞాతేన సతిసత్వమే రాకటి ఏది తెలుసుకుంటే మే సర్వజ్ఞత్వం శ్యాత్ నాతో అన్నీ తెలిసినట్లు అయిపోతుందో ఆ వస్తువును తతి వస్తువును ఆ సత్య వస్తువును ద్రవీతూ కథయ్య అదేదో దయచేసి మీరే చెప్పండి అని అడిగారు సో ఈ విధంగా ఎప్పుడైతే అతను కోరునాడో తండ్రి సమాధానం చెప్పాడో తథాస్తు సరే కారణం హే సోమ్య అని తథా సోమ్యేతి హోవాచ ముందుగా తధ అంటే తథాస్తు హే సోమ్య ఇది హోవాచ ఇది షష్టాధ్యాయస్ ప్రథమఖండ వెరీ గుడ్ ప్రోగ్రెస్ ఎందుకంతా పదిహేను ఖండలు ఒక ఖండ అయిపోయినప్పుడే స్మూత్ గా వెళ్తూ ఉంటుంది తర్వాత మాకు సదేవ సౌమ్యే సమగ్ర ఆసీత్కమేవా ఇది ఒక వాక్యం చాలా గొప్ప వాక్యం ఈ విద్యకి విద్య అంటే జ్ఞానము ఈ విద్యకి సద్విద్య అని ఆ పరమాత్మ సద్రూపుడు సద్ సద్ ఆర్ సత్ సత్ సద్ అనొచ్చు ఉపనిషద్ అనొచ్చు ఉపనిషత్ అనొచ్చు వావసానం పని చూపించబట్టి ఆ సద్విద్య పరమాత్మని సద్రూపంగా ప్రతిపాదన చేస్తారు దాన్ని సద్విద్య ఆ సద్విద్య ఆరంభం అవుతాం స్ట్రైట్ వే ఆ పరమ సిద్ధాంతం ఏది చెప్పేసి ఆయన ఆ శిష్యుడికి బోధన ప్రారంభించాడు ఆరు సో హే హే సౌమ్యా అని బొదలు పెడుతున్నాడు సో అందరం తర్వాత మంత్రం ఆ మంత్రం కట్టింది చేద్దాం తద్ధైత ఆహు అసదే వేదం అగ్ర ఆసీవా ద్వితీయం తస్మాదసాయత దీనికి ఇంకా అవతారిక ఏం లేదు ప్రారంభమే చేసేస్తున్నారు విషన్యాన్ని సంబోధించి అగ్రే ఇదం సదేవ ఆసీ అగ్రే అంటే ముందు ఇదం అంటే ఈ జగత్తు సదేవ సత్తు మాత్రమే అయి ఆసీత్ ఉందని ఇప్పుడు మీరు గమనించండి సాధారణంగా కొంచెం స్థూలంగా ఆలోచించే లక్షణం ఉంటుంది మనుషుల్లో ఎలాగంటే సృష్టికి ముందే ఉంది సృష్టికి ముందే ఉంది అంటే ఏదో ఉంది అలా అలాగా సృష్టి కావడానికి ముందు ఏదో ఉంది అలాగే కాదు ఇప్పుడు ఉన్నది ఇది ఇప్పుడు ఉన్నది సృష్టికి పూర్వమునందు ఏ విధముగా ఉండినది అని అని అలాగా ప్రసిద్ధం మాల్సింది ఎందుకంటే సృష్టికి ముందు జగత్తు లేదు ఏదో ఉంది ఆ ఏదో నుంచి ఈ జగత్ వచ్చింది ఆ ఏదో దారిని ఏదో ఉంది జగత్తు దారిని జగత్తు వచ్చింది అలాగకుండా ఇదంటే యాక్సెప్ట్ అవుతుంది సృష్టికి పూర్వం జగత్ అసలు లేదండి ఎవరు దేవుడు ఉన్నాడు ఎక్కడున్నాడు దేవుడు హేదంలో ఉన్నాడని ఒకటంటాడు కైలాసంలో వైకుంఠంలో ఉన్నాడనో ఓన్లీ యూ హేంజ్ ది నేమ్ ది ఐడియా ఇస్ సేమ్ ఏదైనా అన్నా కైలాసం ఐడియా ఇస్ సేమ్ కదండి అది అంతకంటే ఐడియా ఇస్ సేమ్ కాబట్టి అలాగా అప్పుడు అప్పుడు లేని జగత్తు ఇప్పుడు వచ్చింది అంటే లేనిది ఎలా వస్తుంది మొన్న మీరు కదా సత్కార్యవాదమో అసత్కార్యవాదమో అని గురించి నేను మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంతకుముందు సూక్ష్మరూపంగా ప్రకటము కాని రూపంగా ఉండాలి ఉంటే ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు అంటే ఏటు పిల్లవాడు పుట్టడం అంటే లేని పిల్లవాడు పుట్టడం ఏమో అలా పిల్లవాడు పుట్టింది లేని పిల్లవాడు పుట్టడం లేని పిల్లవాడు పుట్టకపోవడమే కాదు అన్ని విధములుగా సర్వాంగములు తీర్చిదిద్దబడి ద బాయ్ ది చైల్డ్ ఈజ్ టోటల్లీ మెచ్యూర్ అన్నప్పుడే పుడతాడు నార్మల్ గా ఇంకా ఆ మెచ్యూరిటీ రాలేదు ఇంకా గర్భస్థ శిశువు ఇంకా కొంత గ్రోత్ గర్భంలోనే గ్రోత్ ఇంకా మిగిలి ఉంది అంటే ఒకడు శిశువు అడ్నార్మల్ అయితే ఏమో చెప్పలేం గాని నార్మల్ బర్త్ ఎప్పుడంటే శిశువు అన్ని విధములుగా రెడీ టు స్టార్ట్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఈ కెన్ యాజ్వెల్ స్టే విత్ ఇన్ ఆర్ విత్ ఆర్ లోపల ఉన్నా ఒకటే బయట ఉన్నా ఒకటే అనే స్థితిలో శిశువు జన్మిస్తాడు కాబట్టి శిశువు పుట్టేడు అంటే పుట్టక ముందు ఉన్న శిశువుకి పుట్టిన తరువాత ఉన్న శిశువుకి సుతరామ భేదం ఉండదు అంతకు అయితే అంతకుముందుకి ఇప్పటికీ మరి తేడా ఏమిటి పుట్టేడు అనే ఒక లోక వ్యవహారం ఉంది దానికి నువ్వేమైనా ఒక గతి చూపిస్తావా అంటే లోక వ్యవహారానికి తాత్పర్యం ఎంత మాత్రమే అభివ్యక్తి అంతకుముందు శిశువు కనపడేవాడు కాదు కప్పి వేయబడి ఉండేవాడు ఇప్పుడు శిశువు ప్రకటమైనడు అభివ్యక్తమైన అలాగే చెప్పాల్సి ఉంటుంది కానీ అంతకుముందు లేని అంతకుముందు ఒక్కడే ఉండేవారు ఇద్దరమే ఉండేవాడు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అని గురించి మాట వరుసగా అనుకున్న మాటే కానీ అది యథార్థం కాదు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అంతకుముందు ముగ్గురు లేకపోతే ఇప్పుడు ముగ్గురు అవ్వరు అది కూడా ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా ఈ శిశువు పుట్టుటకు ముందు గర్భములో పిండ రూపముగా ఉండని అని చెప్పాలి అలా చెప్పాలి అలాగే ఈ జగత్ ఇదం అగ్రే పుట్టుటకు ముందు అంటే సృష్టికి పూర్వము నుండు సదేవ ఆశీ సద్రూపముగానే ఉంటుంది అసలు ఈ ప్రతిపాదన ఇంత విలక్షణమైన ప్రతిపాదన ఇంత యునీక్ ప్రపోజిషన్ మీకు ప్రపంచంలో ఏ ఫిలాసఫీలో లేదు అంటే ఇట్ ఈజ్ దీవి ఆఫ్ ఎగ్జిస్టెన్స్ దీన్ని ఎగ్జిస్టెన్షియలిజం అని అనరాదు దాంట్లో ఏవో సమ్ సమ్ స్మాల్ డిఫరెన్సెస్ ఉంటాయి చేంజ్ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి సద్విద్య అన్నది ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఉన్నాడు సార్ అని సో ఆయన ఎగ్జిస్టెన్స్ గురించి ఆయన ఫిలాసఫీ జిన్ సార్ ఆయన ఎగ్జిస్టెన్షియలిజం బట్ నేను కొద్దిగా చూశాను ఎక్కువ చదవడానికి నాకు అవకాశం దొరకలేదు కానీ చూసినంతలో అతను అతను చెప్పింది కూడా మనం వేదాంతానికి అనుకూలంగానే ఉంటుంది సో అంటే అభిప్రాయం ఏంటంటే అసలు మనము ఈ ఉన్నది లేదు చాలా మౌలికంగా చూడాల్సి ఉంటుంది పరిశీలిది అని చెప్పేది అన్ని దృష్టాంతాలు నామరూపాల గురించి నేను సాదస్థంగా రెండు రోజులు అడిగి చెప్పాను ఎందుకు చెప్పానంటే మీరు నామరూపాలను పక్కన ఫిక్స్ చేయటం అలవాటు చేసేసుకోవాలి నామరూపాలు దేఆర్ యూస్లెస్ అకించిత్కరం అది నిత్య కదండి నిత్య దానివల్ల ఏమీ మీకు సిద్ధాంతరీత్యా ఆ తత్వంలో దాని వాటి వల్ల ప్రయోజనం ఉండదు ఇప్పుడు బంగారం ముఖ్యంగా తోకం వేసి బంగారానికి లెక్కేసేపుడు ఆ బంగారం లెక్కల ఉందా కంకణం రూపంగా ఉందా అని ఆ రకంగా నామరూపాలు లెక్కలేదు మీరు అమ్మేప్పుడు లెక్కలేరు ఆ రకమైన పరిగణన ఉండదు మీరు సపోజ్ మూడు నగలు అమ్మాలనుకోనుకోండి అనుకోండి మూడు ముద్ద చేసేసి వాడు తోకం వేసేస్తారు అంటే కానీ అయ్యో మూడు రెండవి ఇది వేరెండు అవి కానీ ఒకసారి బాధ ఇట్ ఈస్ యూస్లెస్ కాబట్టి నామరూప బుద్ధి సుకరాము తీసిపరగలవుతుంది ఇప్పుడు మీరు నామరూపాలను ఏవైతే అంటున్నారో అవన్నీ కూడా మౌలికంగా ఉన్నది లేదు అనే రూపంగా ఉంటాయి ఉన్నది ఘటహ అంటే ఘటహస్తి ఇప్పుడు మీరు చూడండి నేను ఇలాగే చెప్తా దెర్ ఈజ్ ఎ పాట్ అంటారు అలాగే చెప్తారు దెర్ ఈజ్ ఎ పాట్ అంట దేవార్ట్ అంటే అక్కడ ఘట అస్తి ఇక్కడ ఘటం ఉన్నది ఆ వాక్యాన్ని ఆ వాక్యము ఆ పద ప్రయోగము చేసినప్పుడు మీరు చేతన కదా చేతనం వ్యక్తి కదా ఈ వాక్య చేసిన వాడు చేతనం వ్యక్తి వాక్య ప్రయోగం చేశాడు ఆ వాక్యము ఆ చేతనం వ్యక్తి యొక్క ఒక అనుభవాన్ని నిర్దేశిస్తుంటాడు అతను ఒక అనుభవాన్ని పొంది మీరు చెప్పాడు అన్నమాట కాబట్టి అనుభవానికి వాగ్ ఇచ్చారు తప్పిస్తే అంతకంటే పరేం కాదు ఏమిటి ఆ అనుభవము గెరీసే పాట అన్నప్పుడు ఆ ఆ వాక్యము సూచించే అనుభవం ఏంటి అంటే ఆ అనుభవానికి అనుభవం ఏమిటి అనుభవంది ఉనికి యొక్క అనుభవము ఇట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ అంటే అక్కడ ఒక బీయింగ్ ఒకటి ఉన్నది ఆ ఉన్నదాని వీడు సెన్స్ చేశాడు ఎలా సెన్స్ చేసాడు సెన్సార్థం ద్వారా సెన్స్ చేశాడు పసిగట్టేయడం అర్థం సెన్స్ చేయడం అంటే పసిగట్టుట ఎలా పసిగట్టాడు కన్ను ద్వారానో ముక్కు ద్వారానో పసిగట్ట మనస్సు దానికి తోడవుతుంది మనస్సు తోడు కాదా మనస్సు తోడు లేదే పసిగట్టడం అన్యత్రమణ అభోగం నా మనస్సు ఎక్కడో ఉంది నేను చూడలేదను కానీ కాబట్టి పసిగట్టేయడం అంటే ఇంద్రియము ద్వారా పసిగట్టాడు మనస్సు తోడైనప్పుడు దేన్ని పసిగట్టేయడం అంటే ఘటాన్ని పసిగట్టడం నో ఘటం నామరూపం పరగడకపో నామరూప ఘటం ఈజ్ ది నామరూప వీకిని పసిగట్టడం ఆ ఉనికికి పేరు ఏంటి ఘటం ఓ రూపం ఉంది కాబట్టి ఓ నామవుతుంది కాబట్టి మౌలికంగా పసిగట్టింది ఏంటి ఉనికి మీరు బంగారపు సాధికి వెళ్ళి ఏం కొన్నారు ఏం కొనాలిందండి బంగారం కొన్నారండి సాధారణ మేము బంగారం కదా నెట్వర్స్ కొన్నామంటారా ఏమైనా అర్థం ఉండదండి బంగారమే కొన్నారా నెట్వర్స్ కొన్నామన్నప్పుడు కూడా బంగారమే కొన్నారు ఈ బ్రహ్మ విద్యా కుటీ నెట్వర్స్ సత్యమంటే వాళ్ళు షూట్ చేసి మారేస్తారు ఏకే బాధ్యసేవి అంతే కాబట్టి బంగారమే కొండ నెక్లెస్ కొండాలేంటి అసలు ఇది నెక్లెస్ కొన్నామని మీరు అనుకున్నప్పుడు కూడా కొన్నది బంగారమే కాబట్టి ఘటమని ఉన్నది ఘటమని మీరు అనుకున్నప్పుడు ఘటమో అస్తి అన్నప్పుడు కూడా ఘట డెరీ స్పాట్ ఉన్నప్పుడు మీరు సెన్స్ చేసింది ఘటం కాదండి సెన్స్ చేసింది ఘటం కాదు ఆ సెన్సేషన్ కి పెట్టిన పేరు ఘటం సెన్సేషన్ కి సెన్సేషన్ అయిన తర్వాత మనస్సు దానిక నామాన్ని పెట్టింది సెన్సేషన్ ఏమిటంటే ఇట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉనికిని సెన్స్ చేశాను అలాగా ఐ ఆమ్ నేను ఉన్నాను నేను ఉన్నాను ఘటం ఉన్నది ఇంతేగా జగత్ ఇంతే కదా మనిషి భౌతిక ఇంతే కదండి ఇంకా ఏమన్నా ఉండే నథింగ్ ఎల్స్ దట్స్ దట్స్ ఆల్ నేను ఉన్నాను జగత్తు ఉన్నది ఘటం ఉన్నది అన్నా భావమృగం ఉన్నాడన్నా డబ్బు ఉందన్నా అవన్నీ ఘటం ఉన్నదేనా ఇది ఇంక్లూడ్స్ ఆల్ దాట్ ఇట్ స్టాండ్స్ ఫర్ ఎవ్రీథింగ్ నేను ఉన్నాను సరే నేను ఉన్నాను అన్నప్పుడు వాడిద్దా నేను ఉన్నాను మీరు ఎగ్జామ్ చేస్తారు మీరందరూ ధ్యానం అది చేశారు ఇక్కడ అనేక నేను చాలా సార్లు కూడా నేను ఉన్నాను అన్నప్పుడు కూడా అది ఉనికి నేను అన్నది ఉనికి ఆ ఉనికి అనుభవానికి వస్తుంది నేను ఒక రకమైన ఉనికి యొక్క అనుభవాన్ని వీడు నేను ఉన్నాను అని అంటాను ఇంకో రకమైన ఉనికి యొక్క అనుభవానికి ఘటన ఉన్నది అంటే అంటే ఇంద్రియాలు మనస్సు తోడైనప్పుడు ఇంద్రియాల ద్వారా మనస్సు తోడైనప్పుడు ఏ ఉనికి అనుభవానికి దానికి ఘటన ఉన్నది అని దానికి అభిజ్ఞప్తి దానికి ఎక్స్ప్రెషన్ ఇంద్రియాలు మనస్సుతో సంబంధం లేకుండగా అసలు ఇంద్రియాలు మనస్సు పనిచేయటానికి ముందే వీడికి నేను ఉన్నాను అని స్వయం ప్రకాశమైనటువంటి ఉనికి అనుభవానికి వాటెవర్ స్వయం సిద్దమైనటువంటి అది కూడా ఉనికి కాబట్టి వీడి జీవితం వీడి వీడి జీవితంలో ఏదైతే ఉంటున్నాడో ఆ జీవితంలో నేను ఒక భాగము జగత్తు మరో భాగము బైపోల్ ఈ రెండు పోల్స్ తోటి జీవితం నిర్మాణమైనది జీవితం మొత్తంలో ఉన్నదేంటి నేను జగత్తు దేవుడని మీరేంటి దేవుడు కూడా జగత్తులోనే ఉంటాడండి మీరు అని దేవుడి జగత్తులోనే ఉంటాడండీ మీకు దేవుడు తెలిసే నేను ఉండదు జగత్తు ఉండదు మీకు దేవుడు తెలిసే వరకు మీరు దేవుడు దేవుడు అంటాడు వాడు జగత్తులో భాగంగానే ఉంటాడు వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడు తిరుపతిలో జగత్తులో ఉందా లేదా కాదండి వైకుంఠంలో ఉన్నాడు వైకుంఠం కూడా జగత్తులోనే ఉంది కదా మహానుభావ వైకుంఠం చోట ఉండి అంటున్నావు కదా స్పేస్ లో ఉండని వాళ్ళవితే జగత్తులో ఉన్నట్టే ఆ జగత్తులో మీరు ప్రకాష్ ఉంటా కూడా కాదండి వైకుంఠం బ్రహ్మాండానికి బయట ఉంది బయట అంటే ఏమార్థం కదా స్పేస్ బ్రహ్మాండంలో స్పేస్ అంతర్గతం అయినప్పుడు ఇంక్లూడింగ్ స్పేస్ బ్రహ్మాండం ఉంటే ఇంకా బ్రహ్మాండానికి బయట అనేది ఏముంటుందండి స్పేస్కి బయట అవుట్ సైడ్ స్పేస్ అవుట్ సైడ్ రూమ్ కానీ అవుట్ సైడ్ స్పేస్ ఏమి ఉండదు ఎందుకంటే అవుట్ సైడ్ ఇస్ ఇంక్లూడెడ్ విత్ ఇన్ స్పేస్ ఎనివే కాబట్టి దాని అభిప్రాయం ఏంటంటే ఆ రకంగా స్పేస్ బుద్ధితోటి దాన్ని మీరు భావనే చేయకూడదు స్పేస్ అతీతమైన తత్వాన్ని స్పేస్ బుద్ధితోటి అసలు ఆలోచనే చేయకూడదు ఎనివే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ నేను ఉన్నాను అంటే ఉనికి జగత్తు ఉన్నది ఉనికి దేవుడు ఉన్నాడు ఉనికి ది ఆర్ ఇది ఆ శంకర భాష్యం ఉంది అస్థిత్యోపలబ్ద వ్యవహార చోట శంకర భాష్యం నేను విస్తారంగా చెప్పాను కఠోపనిషత్ ఎంతో చాలా స్థానంగా చెప్పాను పాఠం ఎందుకంటే అందులో ఆ మంత్రాల దగ్గర ఇంకొచ్చేప్పటికీ కంగారు పడకుండా అవకాశంగా ఎందుకంటే అక్కడ శంకర్లో మాట అంటారు మీరు కార్యబుద్ది జగత్తులు ఇవి ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని ఉడితే పేర్లు పెడుతున్నారు తప్పిస్తే మీరు ఉన్నదని మీరు ఏదైతే అంటారో అదంతా కూడా ఆ దీని మీద ఒక ఆశంక మరి లేదన్నప్పుడు ఏంటండి లేదు లేదంటాం కదా చూడండి వెన్ యు సే నథింగ్ నథింగ్ ఈజ్ నెగేషన్ ఆఫ్ ఎ థింగ్ నాట్ ఏ థింగ్ అని కాబట్టి మీరు లేదు అన్నప్పుడల్లా దట్ నథింగ్కి దెర్ ఈజ్ ఎ కౌంటర్ పార్ట్ ఆఫ్ సంథింగ్ కౌంటర్ పార్ట్ సంథింగ్ లేకుండగా నథింగ్ అనే ప్రయోగం ఉండదు నాన్ ఎగ్జిస్టెన్స్ అంటే నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వాక్ అని అని నాన్ ఎగ్జిస్టెన్స్ లేదు ఏమిట్రా ఏంటి అని అంటే ఏమిట్రా ఏంటి